అసలు ఏం జరిగిందంటే ముప్పై నాలుగవ అధ్యాయం చంద్రజాలంలో పివి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న మంత్ర తంత్ర జంత్ర నిపుణుడు చంద్రస్వామి నన్ను బటుకుని నిలదీశాడు నేను పీవి గారికి ఎంత చేశాను మీకు తెలుసు కదా ఆయన ఇప్పుడు ఇలా చేయొచ్చా నా కర్మకి నన్ను వదిలేస్తారా ఇదే నా న్యాయం అంటూ గాడ్మెన్ గా పిలువబడే చంద్రస్వామి సంధించిన ప్రశ్నలకు నాకు నోట మాట రాలేదు సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితి నాది అసలు జరిగింది ఏంటంటే ప్రధానితో పనిచేసిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో మొదటి రెండు సంవత్సరాలు ఎలా ఉన్నా చివరి చివరి ప్రధాన సన్నిహిత వర్గాల్లో నాకు లేని పెద్దలకం ఆపాదించే సందర్భాలు చాలానే వచ్చాయి అదిగో పులి అంటే ఇదిగో తోక అనే మనస్తత్వం అక్కడ స్నేహితులుగానే ఉంటూ ఆప్యాయంగానే మాట్లాడుతూ అవకాశం వస్తే దెబ్బతీయడానికి కొంతమంది అవకాశవాదులు అక్కడ అధికార కేంద్రాల చుట్టూ చుట్టూ ఉంటూనే ఉంటారు నేను ఎంత వాడిని ప్రధాని గారి నిర్ణయాలను అర్థం చేసుకునే విషయంలో ఆయనకు చాలా దగ్గర చాలా పొరపాటు చేశారు పదవి విరమణ తర్వాత ప్రధానికి అదే పెద్ద సమస్య కావడానికి అవకాశం ఇచ్చింది చంద్రస్వామికి పీవీ గారి గల సంబంధాల విషయంలో చాలా విమర్శలు విశ్లేషణలు జరిగాయి నాకు ఈ విషయంలో చాలా మంది కంటే ఎక్కువగా అవగాహన చేసుకునే అవకాశం కలిగింది చంద్రస్వామి కూడా హైదరాబాద్ కనుక పీవీ గారితో పరిచయం ఈనాటిది కాదు పీవీ గారి స్వభావం ఎవర్ని దూరం పెట్టేది కాదు ఎవర్ని దగ్గరకు తీసేది కాదు ఎవరు ఏం చెప్పినా తినేవారు తాను చేయదలిసిన చేసేవారు ఆయనగా ఆయన ఎవ్వరికీ చేయవలసిన దానికంటే ఎక్కువ సహాయం చేసే అలవాటు లేదు కానీ ఆయనకు మొదటి నుంచి ఒక అలవాటు ఆయనగా ఆయన ఏమీ చేయకపోయినా ఆయన పేరు వాడుకుని ఎవరైనా ఏమైనా చేసుకుంటే ఆయన పట్టించుకునేవారు కాదు ఒక్క విషయం మాత్రం అందరికీ తెలిసేలా ప్రవర్తించేవారు తన ప్రమేయం అందులో ఏమీ లేదని ఇతరులు తన పేరుతో ఏమైనా చేసుకుంటే బాధ్యత వారిదేనని తాను మాత్రం దానిని సమర్థించేది లేదని ఎంత మనం ఆపగలం మనం చేయగలిగిందల్లా అప్పుడప్పుడు అందరికీ అర్థమయ్యేలా ఇతరులు తన పేరు వాడుకుంటే తన బాధ్యత లేదన్న విషయం అందరికీ తెలియజేయటం ఆయన కొంచెం మొహమాటస్తుడు ఎవరని కటువుగా తనను చూడటానికి రావద్దని చెప్పేవారు కాదు దీనితో ఆయనపై ఒక విమర్శ వచ్చేది ఎవరన్నా ఆయన పేరు వాడుకుంటున్నారని తెలిసినా వారిని పూర్తిగా దూరంగా ఉంచడం లేదని ప్రధానిగా ఉన్నప్పుడు కొందరు కుటుంబ సభ్యుల ప్రవర్తన గురించి వచ్చిన విమర్శకు ఆయన సమాధానం అదే వారి కర్మలకు వారే బాధ్యులు నేను ఎవరిని విమర్శించేది లేదు సమర్థించేది లేదు పట్టుబడితే వారి కర్మ వారు అనుభవిస్తారు నేను జోక్యం చేసుకోను కానీ మన తరఫున అప్పుడప్పుడు పత్రికల్లో నా పేరు వాడుకొనటానికి ఎవరికి అధికారం ఇవ్వలేదని అలా ఎవరినైనా చేస్తే ప్రజలు మోసపోరాదని దానికి నేను బాధ్యుడు కాను అని ప్రకటించండి అనేవారు అలానే నేను ప్రకటనలు ఇప్పించేవాడిని చంద్రస్వామి విషయంలో పీవీ గారిపై వచ్చిన కూడా ఇదే విధమైనది ఎవరు పీవీ గారు అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించలేదు కానీ చంద్రస్వామి ఈయన పేరు వాడుకుంటుంటే నివారించలేదన్నది వారి అభియోగం చివరి చివరి చంద్రస్వామి మాత్రం పీవీ గారు తనకేమీ చేయలేదని నిందారోపణలు చేశారు అసలు చంద్రస్వామి అనే వ్యక్తికి పీవి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది అయోధ్య విషయంలో కొంతమంది స్వామీజీలను కొత్తగా ప్రారంభించబోయే రామాలయ నిర్మాణ సంస్థలో జరిచడానికి ప్రధాని తరఫున చంద్రస్వామితో నాకు మొదలైన పరిచయం ప్రధాని అమెరికా యాత్రతో కొంతవరకు సన్నిహితమైందని చెప్పాలి ప్రధాని అమెరికా యాత్రల్లో ఆసారి యాత్ర చాలా కీలకమైనది సంస్కరణలు మొదలై వేళ్లు నాటుకుంటున్న రోజులవి విదేశీ పెట్టుబడుల అవసరం దేశానికి ఎంతైనా ఉంది మనం సంస్కరణలు చేస్తున్నామనుకోవడం వేరు విదేశీ పెట్టుబడిదారులు మనపై నమ్మకం ఉంచి పెట్టుబడులు పెట్టడం వేరు రాజకీయంగా మొదటి నుంచి అమెరికా పాకిస్తాన్కి దగ్గర మనం రష్యాకి దగ్గర నెహ్రూ ఏ వర్గానికి చెందిన కూటమిగా మనం ప్రకటించుకున్నా అమెరికా దృష్టిలో మనం పాత సోవియట్ యూనియన్ దగ్గర ఆరమైన ఉద్దేశ్యం పీవీ గారి హయాంలో అప్పటి వరకు గల వ్యతిరేక దృక్పథం నుంచి దౌత్య సంబంధాలను వ్యతిరేక రహిత స్థాయికి తీసుకురావడం జరిగింది పెట్టుబడులు పెట్టాలంటే అది చాలదు ఆ వాతావరణాన్ని చాలా సానుకూలంగా మలుచుకోగలిగితేనే అది సాధ్యం మన రాజకీయాలకు అమెరికా రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది రెండు ప్రజాస్వామ్యాలే ఆయన అమెరికాలో కొంత బాహటంగానే పారిశ్రామికల పెట్టుబడిదారుల వాణిజ్యవేత్తల ప్రభావం రాజకీయాల మీద రాజకీయ నాయకుల మీద ఉంటుంది పత్రికలు టీవీలు కూడా తమ దేశపు వాణిజ్యానికి ఆర్థిక విధానాలకు పనికొస్తారనుకుంటేనే ఇతర దేశాల నాయకులకు ఏ ప్రచారం ఇచ్చేది మన సంస్కరణలు ఎంతవరకు సఫలీకృతం అన్నది తెలుసుకోవాలనుకుంటే ఎంతమంది పారిశ్రామిక వేత్తలు భారత ప్రధానిని వారి అమెరికా పర్యటనలలో కలిశారు ఎందరు సెనేటర్లు ఆయనతో సంప్రదించారు వారి సెనేటు ప్రధానిని పిలిచి ప్రసన్నం చేయించారు లేదా మన ప్రధాని పలకరించిన వారిలో ఫార్చ్యూన్ ఫైవ్ సంస్థలేని అమెరికా అధ్యక్షుడు ఆయనతో ఎంతసేపు గడిపాడు మీడియాలు ఎలా రాశాయి ఇవన్నీ సూచికలే ఏ దేశమైనా డబ్బులు ఖర్చు పెట్టి లాబీ సంస్థలను ఎంపిక చేసి వారి ద్వారా అమెరికా పెద్దలను కలవడం పద్ధతి అమెరికాలోని మన రాయబారి కార్యాలయం ఈ విషయాలు చూసుకోవాలి పీవీ గారికి విదేశీ మంత్రిగా చాలా అనుభవం ఉంది రాయబార కార్యాలయం వారు కొన్ని పనులు బాగా చేసినా ఇటువంటి విషయాల్లో మంచి పని చేయగలరన్న నమ్మకం ఆయనకు లేదు లాబీని ఎంపిక చేసినా డబ్బు ఖర్చు అవడానికే కానీ నిజంగా వారు మనకు కావలసిన పని చేయగలరా అన్న అనుమానం చాలా ఉంది ఆయన లాబీయిస్ట్ కోసం చాలా ఖర్చు పెట్టి ఎంపిక చేయడం జరిగింది అమెరికా రాష్ట్రపతి క్లింటన్ తో భేటీ వేసి సహృద్భావ పూరిత వాతావరణంలో చర్చలు జరపడం ద్వారా అమెరికాలో భారతదేశ సంబంధాల విషయంలో ఒక చెరగను ముద్ర వేయాలన్నది టీవీ గారి అసమర్థం ఆయన విడిగా కొన్ని ప్రయత్నాలు చేశారు మంత్రుల్ని కొంతమంది పార్లమెంట్ సభ్యుల్ని కొందరు పారిశ్రామికవేత్తల్ని అమెరికా పంపారు నన్ను పిలిచి ఎవరెవరిని పంపాలో వివరాలు చెప్పి వారితో నిన్ను కాంటాక్ట్ చేయమని ఎవరినైనా నన్ను కలవడానికి తీసుకువస్తే నువ్వు ఏర్పాట్లు చేస్తావని చెప్పాను అన్నారు వారు అందులో చంద్రస్వామి ఒకరు అమెరికాలో వీరిలో ఒకరిద్దరిక నన్ను కలిసి ఒకరిద్దరు అమెరికా ప్రముఖులు కలవడానికి ఏర్పాట్లు చేయమన్నారు హ్యూస్టన్ లో వాషింగ్టన్ లో చంద్రస్వామి వారి తరపున ఇంకో ఇద్దరు నాకు ప్రధానికి ఊపిని తీసుకువచ్చారు దాదాపు ముప్పై మంది పారిశ్రామిక వేత్తలను అందున ఫార్చ్యూన్ ఫైవ్ లో ఉన్న పదహారు మందిని ప్రధానితో కల్పించాను దాదాపు ఎనిమిది మంది ప్రస్తుత సెనేటర్స్ని నలుగురు మాజీ సెనేటర్లని కల్పించాను ప్రముఖుల్ని ఇంకొందరిని కలిపాను మిగతా అందరూ ఎంబెసి లాబీ కలిసి చేసింది ఒక చంద్రస్వామి ఒక్కరికి చేసింది ఒక ఎత్తు దానితో ప్రధాని అమెరికా యాత్ర రూపురేఖలు మారాయి మన దేశంలో అమెరికా సంబంధాల్లో మార్పు కనిపించడంతో ప్రభావం కనిపించింది మన ప్రధాని కుటుంబ సభ్యులకి క్లింటన్ భార్య హిల్లరీ గారితో వైట్ హౌస్లో విందు ఏర్పాట్లని మన రాయబార కార్యాలయం చేయలేకపోతే ఆఖరి చంద్రస్వామి తన సంబంధాలు ఉపయోగించి చేశారు ఆయన ఎలా చేశారు అనేది నాకు తెలియదు గాని అక్కడ ఉన్నత వర్గాల్లో చాలా మందితో ఆయనకు కీలక సంబంధాలు ఉన్న విషయం మాత్రం బాగా అర్థమైంది కొన్నాళ్ళ తర్వాత చంద్రస్వామి వచ్చిరాని తెలుగులో ఏమండి మీరైనా పీవీ గారికి చెప్పండి దీపం ఇల్లు చక్క పెట్టుకోవాలి ఆయన మడుకు పుట్టు తర్వాత ఆయనకు ఇబ్బంది ఆయనకు అయిన వాళ్లకు ఇబ్బంది బీపీ సింగ్ గారి హయాంలో నన్ను బదినాం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి కొన్నింట్లో పీవీ గారి పేరు కూడా లాగారు మనం అధికారంలో ఉండగానే ఏం చేసుకోగలిగినా నేను రెండు మూడు సార్లు అన్నాను ఆయన ఏమీ పట్టించుకున్నట్లు లేదు మీరు జ్ఞాపకం చేయండి అన్నారు ఈ విషయం పీవీ గారికి చెప్పాను ఆయన ఏదో మీ పట్ల చాలా సానుభూతితో ఉన్నట్లున్నారు సార్ దీపం ఉండగానే ఇల్లు చొక్కబెట్టుకోవాలన్న సామెతని మీరు మర్చిపోయారేమో గుర్తు చేయమంటున్నారు నీతో నువ్వు చెప్పాడు నన్ను జంపుకు తింటున్నాడు మనకు అధికారం వచ్చింది మనల్ని మనం బాగు చేసుకోవడానికి కాదు దేశానికి ఏమైనా చేయగలిగితే చేయడానికి ఆయన కోరికలు చాలా ఉంటాయి ఎవరికి ఇబ్బంది లేని ఏదో ఒకటి రెండు చేయవచ్చు ఆయన స్వార్థానికో మన స్వార్థానికో చేయడం మొదలెడితే మనకు ఇతరులకు తేడా ఉంటుంది మరి ఆయన మళ్లీ అడిగితే ఏం చెప్పమంటారు అన్నాను నా దృష్టికి తెచ్చానని నేను చూస్తానన్నానని చెప్పు అన్నారు అదే చెప్పాను చంద్రస్వామి అసహనం ప్రదర్శించారు ఆయన చూస్తూ ఉంటే మన పుణ్యకాలం పూర్తి అవుతుంది ఆయనకి చెప్పినా ఆయన చేయడు ఇవాళ ప్రధానమంత్రి అయినప్పుడే కాదు నాకు ఆయన ఇరవై ఏళ్ళ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి తెలుసు ఆయన చేసుకోడు మనకు చేయడు దేశం దేశం అంటూ కూర్చుంటే ఆ తర్వాత దేశం మనకేమీ చేయదు ఇందిరాగాంధీని చూడు తనకు కావలసిన వాళ్ళందరినీ ఏంచి మంచి అధికారా హోదాల్లో ఉంచింది ఆవిడ దాకా వెళ్లాల్సిన పని లేకుండానే వారి పనులు వారికి కావాల్సిన వారి పనులు అయిపోయాయి అధికారం పోయినా ఆవిడకు ఆవిడ కుటుంబానికి చేసి పెట్టడానికి సిద్ధపడేవారు ఇప్పుడు ఉన్నారు మరి ఈ నిజంగా అధికారంలో ఉండగానే చేసేవాళ్ళు లేరు ఈ అధికారం శాశ్వతమో అది పోయినప్పుడు తెలుస్తుంది అందుకే నీ బోటి వాళ్ళు కొంచెం సమయం చూసి సలహాలు ఇవ్వాలి ఆయన మంచిగా చెప్తున్నాను అంటూ కొంచెం కరక్కుగా హితవు చెప్పారు చంద్రస్వామి సరే ప్రధానితో మళ్ళీ చెప్తాను అన్నాను నాది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఒక సెలవు రోజు ఉదయాన్నే వెళ్ళి యథాతథంగా ఈ సంగతి ప్రధానితో ప్రస్తావించాను ఆయన చెప్పింది నిజమే అది వరకు వారు అలా చేసుకున్నారు కూడా కానీ నాకెందుకో మొదటి నుంచి ఆ జాస లేదు నీ నా తేడా చూపించే అలవాటు చేసుకోలేదు భగవంతుడు తప్ప మనం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు మనకు ప్రాప్తం ఉంటే అవుతుంది కాకుంటే లేదు మనవాళ్ళు అని మనంతాపత్రయవాడటం తప్ప ఎవ్వరూ మన వాళ్ళు కాదని రాజకీయ అనుభవంతో తెలుసుకున్న నిజం అందుకే ఎవరు ఏదనుకున్నా నా మనస్సాక్షిని బట్టి పోదలుచుకున్నాను ఏ అధికారులను ఎక్కడ వేయాలో నిర్ణయం ఆయన సలహా మేరకు చేయాలని వాళ్ళని అడ్డం పెట్టుకుని కొంత చట్టం తాను తప్పవచ్చు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా ఎవరో ఐఏఎస్ అధికారిని వేయించమని అడిగాడు ఇదేం ఐఏఎస్ అధికారులు అయ్యా పోస్టింగ్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆయన చెప్పు ఉండకుండా ఉంటారా అంత సీనియర్ లెవెల్లో ఇంతక కూర్చేందుకు ఇప్పటికి నాలుగు సార్లు అతని పేరు చెప్పాడు నేను పట్టించుకోలేదు నీతో చెప్పించాలని చూస్తున్నాను కానీ కొన్ని విషయాలు మనం అధికారికంగా చేయలేనివి రాజకీయానికి దేశానికి అవసరమయ్యేవి చేయగల కుశలత అతనిలో ఉంది దానికోసం అతనితో సంబంధాలు అవసరం అయితే అవకాశం ఇస్తే గుడిని గుడిలో లింగాన్ని మింగగల సామర్థ్యం ఉంది అందుకని ఎంతవరకు అవసరమో అంతవరకు చేయించుకోవాలి వీలైనంత చట్టపరంగా చేయగలిగినవి ఆయనకు చేసి పెట్టడం విషయాలు చేయకూడని విషయాలు దాటవేసుకుపోవడం అందరికీ శ్రేయస్కరం ఎప్పుడైనా ఫలానా పని చేయలేమని ఖండితంగా మాత్రం చెప్పొద్దు అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పీవీ గారి ప్రభుత్వం మారిపోయిన కొన్ని వారాల్లోనే కొత్త పరిణామాలు దూసుకొచ్చేశాయి చంద్రస్వామి సిబిఐ కేసుల్లో ఇరుకోవడం పీవీ గారిని ఆయనతో పాటు నిందితుడిగా చూపడం అంతా చంద్రస్వామి ఊహించినట్లే జరిగింది సెయింట్ కిట్స్ కేసులో సిబిఐ చంద్రస్వామిని నిందితుడిని చేసింది అప్పటి పరిస్థితులను బట్టి చంద్రస్వామితో పాటు పీవీని కూడా ఆ కేసులో ఇరికించారు లక్ూభాయ్ పాటక్ చీటింగ్ కేసులో కూడా చంద్రస్వామితో పాటు పీవీ గారు ఇరుక్కుపోయారు సిబిఐ కేసులో చంద్రస్వామిని నైతికంగా బాగా దెబ్బతీశాయి అది కూడా పీవీ గారికి చంద్రస్వామి సన్నిహితుడు అని బయట ప్రచారంలో ఉన్న కాలంలో జరగడం చంద్రస్వామిని కోలుకోలేని దెబ్బతీసింది సెయింట్ కిడ్స్ కేసులో సిబిఐ చేసిన ఆరోపణ ఏమిటంటే పంతొమ్మిది వందల కాలంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో పివి నరసింహరావు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీకి ప్రధాన ప్రత్యర్థిగా మారిన విపిసింగ్ కొడుకు అజయ్ పేరు మీద పొట్తిరీ చేసిన అతను కెరీబియన్ దీవుల్లోని సెయింట్ కిడ్స్ దీవులో ఫస్ట్ ట్రస్ట్ కార్పొరేషన్ బ్యాంక్లో ఇరవై మిలియన్ అమెరికన్ డాలర్లతో అకౌంట్ తెరిచినట్లు ఒక కథ సృష్టించారు అంటే ఈ సొమ్ము మొత్తానికి అప్పుడు ప్రధానమంత్రి విపిసింగే లబ్దిదారు అని చూపించే ప్రయత్నం చేశారన్నది ఆరోపణ ఈ కేసులో పీవీ గారిని ఆయన మంత్రివర్గంలోని కేకే తివారిని చంద్రస్వామిగా పిలువబడే నేమిచ్చెన్ జైన్ ని ఆయన ప్రైవేట్ సెక్రటరీ కేఎన్ అగర్వాల్ని నిందితులుగా సిబిఐ పేర్కొంది ఈ కేసు నమోదైంది పంతొమ్మిది మేలో కానీ సీబీఐ విచారణ ఫలితం బయట పెట్టాలని పీవీ గారిని ఇతర నిందితుల్ని ప్రాసిక్యూట్ చేయాలని ఒత్తిడి పెరిగింది మాత్రం పంతొమ్మిది వందల కేసు ఇంగ్లాండ్లో నివసిస్తున్న లక్భాయ్ పాఠక్ తనను ప్రధానమంత్రి పివి నరసింహారావు పేరు మీద చంద్రస్వామి ఆయన ప్రైవేట్ సెక్రటరీ కేఎన్ అగర్వాల్ లక్ష డాలర్ల మేరకు మోసం చేశారని ఆరోపించాడు తాను ఇండియాకి కాగితపు గుజ్జు సరఫరా చేయడానికి సహాయం చేస్తామంటే చంద్రస్వామికి మామాజీకి ముప్పై వేల డాలర్లతో మర్యాదలు చేశానని కానీ చివరికి మోసపోయానని ఆరోపిస్తూ పాఠక్ పీవీ గారిని చంద్రస్వామిని మామాజీని పోర్టుకిడ్చాడు ఆ కేసులు నడిచే రోజుల్లోనే ఒకసారి చంద్రస్వామి నాకు తరసపడ్డారు నన్ను నిలదీశారు ఏమండి చూసారా నా మాట వినలేదు ఆయన ఇప్పుడు నాతో పాటు ఆయన తిరుగుతున్నాడు కోర్టుల చూపు నేను చెప్పినట్లు చేసి ఈ కర్మ పట్టేది కాదు కదా చంద్రస్వామి గారి మాటల్లో ఆయన కడుపు మంట కొట్టొచ్చినట్లు నాకు అప్పుడే సందేహం కలిగింది నిజమే ఆ కేసుల విషయంలో పీవీ గడ తలుచుకుని ఉంటే తన పేరు చంద్రస్వామి పేరు కూడా లేకుండా రికార్డు మొత్తం తారుమారు చేయగలిగేవారు కదా ఎందుకు చేయలేదు నేను ఏ తప్పు చేయనప్పుడు ఈ తప్పుడు పని మాత్రం ఎందుకు చేయాలన్న నైతిక నిబద్ధత జరిగేది ఎలాగో జరిగి తీరుతుంది మనం ఎవరూ ఆపడానికి అన్న కర్మ సిద్ధాంతమా ఎంతటి ఉపద్రవం వచ్చినా ఉదాసీన వైఖరిలో మించే తత్వమా కేసులు మాఫీ చేయించాలని మనసులో ఉన్నా చేయించే ధైర్యం లేకపోవడం పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినప్పటి నుంచి ఆయన తృతి వరకు ఆయనతో ఉన్న అనుబంధంతో నేను అర్థం చేసుకున్న పీవీ తత్వాన్ని బట్టి ఒకే ఒక్క కారణం అదే మొదటిది పై కేసులన్నింటిలోనూ ని నిర్దోషిగా కోర్టులు ప్రకటించాయి